కవీనాపమస్త ఆనశ్వం వన్నోతి సాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపరాయణోస్తి టూ అంటే ప్రతిపక్ష అంటే పూర్వపక్షాన్ని తిరస్కరించి సిద్ధాంతం చెప్తున్నారు దట్ ఈజ్ టూ భావం అంటే జైమిని అభావం చెప్పాడు దేవతలకు వేదాంతముల అధికారము లేదు అని జైమిని చెప్పాడు చెప్తే ఉంది అని ఏం చెప్తున్నా సో జనరల్గా లేదు అన్న మాట ఉంది అన్న మాట మంచి మాట ఎప్పటికైనా అలాగే మంచి ఎందుకంటే శూన్యవాదులకి వేదాంతులకు తేడా అక్కడే లేదు అంటే శూన్యవాదం ఉంది అంటే వేదాంతం అస్థిత్యేవోపలబ్ధం వ్య ఉపనిషత్తులో కూడా ఉన్నారంటే ఉపలబ్ధం అంటే తెలుసుకో ఏమని తెలుసుకోవాలి అస్థి అని మాత్రమే తెలుసుకో అస్థి తెలుసుకో అంతే ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేడా ఇప్పుడు ఉన్నాడన్నవాడు ప్రూఫ్ తీసుకురాలేడు లేడన్నవాడు తీసుకురాలేడు కాబట్టి ఏ పక్షాన్ని అవలంబించాలి అస్థి అని నువ్వు పక్షాన్ని అవలంబించు తర్వాత దేవుడు అనేది అసలు దేవుడు అనే మాటకి అర్థమేమిటో తెలిస్తే నువ్వు అస్థిలోనే స్థిరపడిపోతావు ఇప్పుడు దేవుడు లేడని వాళ్ళందరూ కూడా మీరు వాళ్ళని అర్థం చేసుకుంటే వాళ్ళు ఏం కాదు వాళ్ళు వాళ్ళు మంచివాళ్ళే చాలా ఎథికల్ పీపుల్ ఒకప్పుడు దేవుడు ఉన్నాడని పూజలోకి చేసి వాడు చాలా అనెథికల్గా ఉంటాడు కానీ దేవుడు లేడన్న వాడు చాలా ఎథికల్గా ఉంటాడు వీ కనక్కి రాస్త సచ్చి సిచ్యువేషన్స్ ఈ అదర్ అదర్ సైడ్ కూడా ఉంటుంది కానీ చాలా ఎథికల్గా ఉంటారు వాళ్ళు దేవుడు లేడని ఎందుకంటున్నారంటే దేవుడు గురించి వీళ్ళు ప్రచారంలో పెట్టింది లేదంటున్నారు వాళ్ళు వీడు దేవుడి పేరుతో వీడు చేసి గలాభ చూసి అని వాడు తట్టుకోలేక లేదు అంటాడు రాత్రి అలవాటులో ఊరేగింపు నిద్ర ఎవడికీ పట్టకుండానే బాజా భజంత్రిలతో ఊరేగింపు చేస్తాడు రాత్రి అర్ధరాత్రి ఊరేగింపు పెట్టండి అర్ధరాత్రి దేవుడు అర్ధరాత్రి పడుకుంటే అలవారు ధానం లేచి ప్రాణాయామం అది చూసుకోవాలి కానీ భక్తుడు అన్నవాడు అర్ధరాత్రి ఊరేగింపు పెట్టి బాజాలు వాయించుకుంటూ బా బాగా సంకేత కాలుస్తాం అదే ఊరేగింపు అది చూస్తాడు వీడు వద్దు దేవుడు వద్దు మన కన్వి నిశ్చయం చేసుకుంటాడు ఆ రకంగా వచ్చిన నాస్తికవాదం తప్ప అదేమీ పెద్ద ఆలోచించి వచ్చిందేం కాదు అటువంటి బలహీనతకు లోను కాకూడదు అస్థి అస్థిత్యేవోపలబ్ధవ్య అని ఉపనిషత్తులో ఉన్నది అలాగే ఈయన కూడా దేవతలకు కూడా అధికారము కలదు ఇప్పుడు వేదాంతం ఒక తరం కొన్ని తరాలు ఎలా గడిచిందంటే ఎవళ్ళె వాళ్ళకి అధికారము లేదు అని చెప్తూ గడిపారు దాంతో ఈ అధికారం లేదు అన్న వాళ్ళందరూ ఇతర మతాలకు వచ్చేసుకున్నారు నీకు అధికారం లేదు అంటే ఇప్పుడు పూనాలో భగవద్గీత పట్టుకునే అధికారము కొంతమందికి తప్ప ఇంకా అందరికీ లేదని ఓ మూమెంట్ ఎవడో పెట్టాడు ఒక ఆయన అప్పుడు సరిగ్గా అదే టైంలో క్రిస్టియన్ మిషనరీస్ని తెలిసింది అది వాళ్ళందరూ మా బైబుల్ని పట్టుకునే అధికారం అందరికీ ఉందని చెప్పాడు ఆ రకంగా క్రిస్టియానిటీ ప్రవేశించింది పూనాలో అప్పుడు జ్యోతిబా పూలే అని ఆయన వచ్చి భగవద్గీత పుస్తకాలు వచ్చి వేయించి మా భగవద్గీత పట్టుకునే అధికారం అందరికీ ఉంది అని అందరి భగవద్గీత పట్టించేవాడు ఆయన జ్యోతిబా ఫూలే ఒక సామాజిక కార్యకర్త సో ఆ రకంగా వీడికి లేదు వాళ్ళకి అధికారం లేదు అనే మాట ఎందుకు ఉంది దేవతలకు అధికారం ఉంద లేదు ఎందుకుని కొని ఉంటే నీ సొమ్మేం పోయా ఉంది అంటే జయమిని మొదలైన వాళ్ళకు ఉండే ఇష్యూస్ వాళ్ళకు ఉన్నాయి వాళ్ళకి విగ్రహవత్వం సమస్య వాళ్ళకి దేవతలకు విగ్రహం లేదన్నాం కదా విగ్రహం లేదన్న మీద అధికారం ఉంది వేదాంతముల అధికారం ఉంది అంటే విగ్రహాన్ని ఇండైరెక్ట్గా అంగీకరించినట్టు అవుతుంది అది కూడా ఇండైరెక్ట్గా కూడా వాళ్ళు విగ్రహాన్ని ఒప్పుకోరు వేదాంతులు అంటే చాలా దేవంతకులు వీళ్ళు మీమాంసకులు వాళ్ళు కర్మ మీద అంత శ్రద్ధ చూపిస్తాడు కానీ విగ్రహాన్ని ఒప్పడు చాలా విదూరమైన పరిస్థితి తుశబ్ద పూర్వపక్షం వ్యాప వ్యాపక్త్యతి వాదరాయణ స్వాచార్య భావం ఇక్కడి నుంచి చదవాలి అంతే కదా ఆ సంభవ ఓకే అస్థి శుద్ధాయాం బ్రహ్మ విద్యా సంభవ అంటే వీళ్ళు నన్ ఆ రాల్ మెంటాలిటీ అని నేను నన్ ఆ రాల్ మధువిద్య సంభవము కాదు ఆదిత్యుడికి మధువిద్య సంభవం కాదు మధువిద్య సంభవం కాబట్టి పోను మానేస్తారు ఉపనిషత్తులో ఉండే మధువిద్యను పక్కన పెట్టి మిగతావి సంభవం అవుతాయి బ్రహ్మవిద్య సంభవం అవుతుంది ఉపాసనలు సంభవము జ్ఞానము సంభవం అవుతుంది ఎందుకంటే అర్థిత్వ సామర్థ్య ప్రతిషేధాద్యపేక్షత్వాత్ మళ్ళీ ఉన్నాం సామర్థ్య ప్రతిషేధం కాదు సామర్థ్య అప్రతిషేధం అది అస్తిత్వ అస్తిత్ అర్థిత్వ సామర్థ్యా ప్రతిషేధాద్యపేక్ష అధికార అధికారము అంటే యోగ్యత బ్రహ్మ బ్రహ్మవిద్యకు యోగ్యత ఈ అధికారము కొన్ని లక్షణాలను అపేక్షిస్తుంది అపేక్ష అపేక్షవాత్ అపేక్ష ఉంటుంది అర్థం ఆ లక్షణాలు ఉన్నప్పుడు అయోగ్యత ఉంటుంది ఆ లక్షణాలు లేకుంటే అయోగ్యత ఉండదు అది దాని పద్ధతి కాబట్టి మనం ఏం చేయాలి వీళ్ళకుంది వాళ్ళకి లేదు అని అలాగా జడ్జిమెంట్లు చేసుకుంటూ పోవద్దు ఈ అధికారాలు ఎవరికి ఉంటే వాడికి ఉంటుంది అధికారం ఈ లక్షణాలు ఎవడైంది ఉంటే వాడికి అధికారం ఉంటుంది ఈ లక్షణాలు ఎవడైందు లేకుంటే వాడికి అధికారము లేదు అలా చెప్పాలి తప్ప ఓ గ్రూపుని పాయింట్అవుట్ చేసి వీళ్ళకి లేదు ఇంకో గ్రూపుకి ఉంది అలా చెప్పకూడదు ఇప్పుడు మరాఠాలకి ఇరవై పర్సెంట్ రిజర్వేషను షుడ్ నాట్ టాక్ లైక్ దాట్ మరాఠాలకి ఇరవై పర్సెంట్ రిజర్వేషన్ ఏమిటి మరాఠాల్లో రిచ్ పీపుల్ ఆర్ దేర్ అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ దేర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ దేర్ పూర్ పీపుల్ ఆర్ దేర్ డర్త్ పీపుల్ ఆర్ దేర్ అని టీవీలో కూడా చెప్తున్నాడు ఇంతమంది ఇన్ని రకాలు మరాఠాల్లో ఉన్నారు మరాఠాలకి రిజర్వేషన్ ఏంటి మహారాష్ట్రలో ఏదో ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాళ్ళకి రిజర్వేషన్ అన్నట్టు ఉంది అదేదో అలా ఉన్నట్టుంది క్రేజీ సో కాబట్టి అలాగే గ్రూప్స్ని తీసుకునే వేళకి ఇది వాళ్ళకి అది అలా చెప్పకూడదు తప్పుది అలాగే సమాజాన్ని మొక్కలు మొక్కల కింద పెడగొట్టి ఈ మొక్కకి ఇది ఆ మొక్కకి అది తప్పది ఒక యోగ్యత ఈ లక్షణాలు ఉంటే బ్రహ్మ విద్య ఉంది యోగ్యత కాలేజీలో సీటు కావాలనుకున్న ఈ లక్షణాలు ఉంటే కాలేజీలో సీటు అలాగే ఏదో ఉండాలి కానీ కాబట్టి అధికార అపేక్ష అధికారానికి అపేక్ష ఏమిటి మొట్టమొదటిది అర్థిత్వం మొట్టమొదటి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని నీకు వేదాంతం అధికారం లేదని అన్నాం అనుకోండి వాడంటాడు నీ వేదాంతం నాకు అక్కర్నే లేదంటే నేను కావాలంటే నువ్వు అధికారం అనొచ్చు కానీ నేను కావాలని అంటలేదుగా నా వద్దు నీ వేదాంతం వాడి అధికారం గురించి మనం మీమాంసం చేసేదేముంది కాబట్టి అధికారానికి ప్రధాన లక్షణము అర్థిత్వము అంటే జిజ్ఞాస వాడికి జిజ్ఞాస ఉందా లేదా బ్రహ్మ జిజ్ఞాసం అర్థత్వం అంటే నాకు ఈ జ్ఞానము కావాలి కోరిక అది లేదా ఒకవేళ దేవతల ఉందనుకోండి వాళ్ళకి ఉంటుంది అదే అధికారానికి ప్రధాన లక్షణం తర్వాత రెండవది సామర్థ్యము ఆ జ్ఞానాన్ని పొందే శక్తి వాడికి లేదా సామర్థ్యం చూసుకోవాలి కదా ఇప్పుడు మెడిసిన్ సీట్లో సీట్ ఎవరికి ఇస్తారు అంటే అర్థిత్వం ఉండాలి నేను మెడిసిన్ చదవాలని వాడు అనుకోవాలి నాకు మెడిసిన్ వద్దు బాము ఏంటంటే వాడిని అక్కడ ఏం న్యాయం చేస్తారు వీడు మెడిసిన్ కావాలంటున్నాడు కానీ పరీక్ష ఫెయిల్ అయ్యాడు నో అర్థిత్వము సామర్థ్యము తర్వాత ఏదైనా ఒక పర్టికులర్ కారణం చేత నిషేధం ఉండకూడదు అప్రతిషేధ ఏదైనా ఒక పర్టికులర్ కారణం చేత నిషేధం ఉంటే ఆ నిషేధం కూడా ఎందుకు వస్తుందంటే వీడికి యోగ్యత లేదు అనే బేసిస్ మీదే నిషేధం ఉంటుంది ఆ నిషేధ కారణంగా కూడా మీకు అర్థ అధికారము లేదని చెప్పవచ్చు అటువంటి నిషేధం ఏది ఉండకూడదు ఇప్పుడు ఒకడికి రాజుగారు దండను విధిస్తారు వాడు చోరీ ఏదో చేస్తాడు రాజుగారు మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తారు అప్పుడు నేను నేను జైలు శిక్ష తర్వాత చూద్దామని నేను వేదాంతం చదువుకుంటాను అనకూడదు ఒకడు చిట్టు కంపెనీ స్టార్ట్ చేసి ఊళ్ళో వాళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులు ఎక్కడో ఖర్చు పెట్టేసి దాన్ని పాటు చేసేసి ఇప్పుడు వీళ్ళ ప్రెషర్ తట్టుకోలేక హృషికేష్ వెళ్ళి నేను సన్యాసం పుచ్చుకుంటాను అనకూడదు ఏమన్నా ఏం చేయాలంటే ఆస్తి ఏదైనా ఉంటే అది అమ్మేసి వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేసి భార్యాపిల్లలకు కావాల్సిన వ్యవస్థ ఏం చేయాలో అదంతా అప్పుడు హృషికేష్ సన్యాసం తీసుకోవాలి సన్యాసం అన్నది నేను తప్పించుకుని పారిపోయే మార్గంగా ఉపయోగించకూడదు కాబట్టి ఇటువంటి ప్రతిషేధాలు ఉంటాయి వీరికి అర్హత లేదు అని ప్రతిషేధం ఉంటుంది ఆ ప్రతిషేధం ఉండగా సన్యాసం తీసుకోకూడదు సన్యా ప్రతిషేధం ఉండగా సన్యాసం తీసుకోకూడదు అలాగే ఇక్కడ కూడా ప్రతిషేధం ఉండగా శుభ్నా గోఫర్ వేద అంట ప్రతిషేధం ఉండగా వేదాంతం ఇలాగా ఇప్పుడు పెళ్లికి కుదిరింది పెళ్లి కుదిరింది ముహూర్తం పెట్టారు అప్పుడు వేదాంతం అంటే ఎలాగా సందర్భంగా ఉండదు కాబట్టి ఈ విధంగా అధికారానికి ఏవో కొన్ని లక్షణాలు ఉంటాయి అవి ఎవడ ఎందుంటే అవి దేవతల ఎందు దేవతలకు కూడా అధికారమే నవచిద సంభవ ఇత్య తాపత ఎత్ర సంభవ తాపి అధికారోద్యేత ఒక దానియందు ఒక విద్య ఎందు క్వచిత్ అంటే ఒక విద్య ఎందు లైక్ మధువిద్య అధికారము సంభవము కాదు ఎందుకంటే మధువిద్యలో ఆదిత్యుడు దేవత ఆదిత్యుడే ఉపాస్యము ఇప్పుడు ఆదిత్యుడు ఆదిత్యున్నే ఉపాసన చేస్తాడు అది సంభవం కాదు తర్వాత వసుములు ఎవళ్ళైతే ఉపాసన చేస్తారో మధువిద్యను వాళ్ళు వసులోకాన్ని పొందుతారు వసువులు ఆల్రెడీ వసులోకంలో ఉన్నారు వాళ్ళే ఉపాసన చేస్తారు ఇది అమెరికన్ సిటిజన్ను మన ఇండియన్ కాన్సులేట్కి వెళ్ళి బాంబేలోనూ నాకు అమెరికా వేసాయి అమ్మని అడిగితే వాళ్ళు వాళ్ళ కంగారు పడతారు ఎవరు వీడియో చేయడం ఏంటంటే అమెరికన్ సిటిజన్ను వాడికి అమెరికన్ వేసాయిందుకు అఖర్లది వేసా అఖర్లది వెళ్ళవారు విమానం టికెట్ కొనుక్కుని వెళ్ళమని చెప్తారు అది సంభవం కాదు అటువంటి సందర్భాల్లో కాబట్టి కొన్ని సందర్భాల్లో అధికారము సంభవం కాదు అక్కడ సంభవం కాదు వీ యాక్సెప్టెట్ కానీ అక్కడ అసంభవము కనుక ఇక్కడ కూడా మేము తిరస్కరిస్తాము అనడానికి వీలు లేదు అక్కడ అధికారం లేకుండా మధు విద్యలో ఉస్వాదులకు అధికారం అదే ఉస్వాదులకు ఆదిత్యులకు కూడా బ్రహ్మ అధికారము ఉండవచ్చును ఎక్కడ లేదో అక్కడ లేదు ఉండే తోట ఉండవచ్చు బ్రహ్మవిద్యలో అధికారము లేదు అని తిరస్కరించడానికి హేతు లేదు మనుష్యాణమీ నవం బ్రాహ్మణాదీనా సర్వూ రాజసూయాదిషు అధికార సంభవతి ఇప్పుడు మనుష్యుల్లో కూడా మీది అధికారమే మాంసం చూసుకుంటే వైదికుడు కర్మాధికారం ఎవడికి ఉంటుంది వైదికుడికి ఉంటుంది వేదం చదువుకునే వాడు వైదిక జీవనాన్ని నడుపుతూ ఉంటాడు వాడికి కర్మాధికారం ఉంటుంది కానీ రాజసూయమునల్ల అధికారం వాడికి ఉండదు వేదం చదువుకున్న వాడికి కూడా రాజసూయయాగం చేయడానికి అధికారం ఉండదు ఎందుకంటే రాజసూయయాగం ఎవరు చేయాలి రాజ రాజసూయేన స్వరాజ్య కామో యజేత అనే విధి ముందు విధి చూసుకోవాలి ఆ విధి ప్రకారంగా రాజయ్య ఉండాలి వారికి చక్రవర్తి కావాలనే కోరిక ఉండాలి స్వరాజ్య కామ ధర్మరాజు గారికి ఆ కోరిక లేదు ఆయనకి రాజయ్య ఆయన కోరిక లేదు శ్రీకృష్ణుడు పెట్టాడు ఆ కోరిక నువ్వు ఆయన ధర్మరాజు గారు ఈ జరాసంధుణ్ణి నేను ఎలా కాని దారిలో పెట్టాలో అర్థం వాడు సామంతరాజు అవడానికి సామంతుడు కానీ నన్ను వాడు ప్రతిక్షణము ఛాలెంజ్ చేస్తూనే ఉంటాడు నా చక్రవర్తి పదవులకే హాని కలిగి ఇట్లా చూస్తున్నాడు వీడిని ఎలాగా దారిలో పెట్టాలో నాకు అర్థం కావట్లేదు అని పాపం ఆయన వాపోతాడు శీలా గారు గవర్నర్ లాగా ఆవిడ సెంటర్ చెప్పిన మాట వెళ్ళి ఆవిడ ఆవిడికి ఇప్పుడు ఆవిడని ఎలాగ దారిలోకి తీసుకురావాలని సెంట్రల్ గవర్నమెంట్ వాడు కష్టపడ్డట్టుగా సంథింగ్ లైక్ దాట్ సో ఆయన వాపోతాడు అంటే శ్రీకృష్ణుడు అంటాడు నేను ఉపాయం చెప్తాను ఏమిటి ఆ ఉపాయం అంటే రాజ్యసూయయాగం ఏమంటాడు రాజస్వీయ యాగం చేస్తే దట్ ప్రొవైడ్స్ ఏ ఫీల్డ్ ఇన్ విచ్ హీ కెన్ పనిష్ జరాసంఘ అంటే రాజసూయయాగం ఇప్పుడు ఎందుకంటే నేను చక్రవర్తిగా ఉన్నాను అంటే నీ చక్రవర్తిత్వానికి భంగం కలుగుతుంది కదా నువ్వు నాకు ఆ కోరిక లేదంటే పెట్టి కోరుకో అని ఆయన మనస్సులో ఆ కోరికని నిక్షేపించి ఈ జత రాజస్వయాగం చేయిస్తాను ఇట్స్ ఎ పొలిటికల్ యాగ ఇట్ ఈజ్ రాజులు చేస్తారు రాజులు చేసే పనులన్నీ రాజులు చేసే మ్యారేజీలన్నీ పొలిటికల్ మ్యారేజ్లే ఉంటాయి అలాగే రాజులు చేసే యజ్ఞాలు కూడా పొలిటికల్ యజ్ఞాలే ఉంటాయి ట్యాక్స్ కమిషనర్ చేసే సత్యనారాయణ వ్రతం లాగా ట్యాక్స్ కమిషనర్ సత్యనారాయణ వ్రతం చేస్తే ఏమవుతుంది యూ నో దాట్ సో అలాగే రాజు చేసే పనులు అలాగే ఉంటాయి కనుక ఆయన చేశాడు సో ఆ విధంగా స్వరాజ్య కాములు అయి ఉండాలి ఆయన వేగం చదువుకున్నాడండి యజ్ఞం చేస్తాడు కాబట్టి రాజ్యసూయాగ మంత్రాలు అనే వచ్చు ఈ మంత్రాలు చెప్పి హోమాలు చేస్తే పోలేదా అంటే అలా చేయడానికి వీలు లేదు కాబట్టి అక్కడ న్యాయము తత్రయో న్యాయ సహా అత్ర భవిష్యతి సో రాజసూయయాగం దగ్గర తత్ర అంటే రాజసూయే యో న్యాయ ఏ యుక్తి అదే యుక్తి బ్రహ్మ కూడా అన్వయిస్తుంది ఇక్కడ అంతే బ్రహ్మవిద్యాంచ ప్రకృత్యాతి దర్శనం శ్రౌతం దేవాద్యధికారూచకం ఇంతవరకు యుక్తి ఇప్పుడు శృతి ప్రమాణం బ్రహ్మవిద్యను ప్రస్తావించేటువంటి అధిక సెక్షను బ్రాహ్మణము బ్రహ్మవిద్యా బ్రాహ్మణం దాని పేరు బృహదారానికి ఉపనిషత్తు ఒకటో అధ్యాయం నాలుగో సెక్షన్ నాలుగో బ్రాహ్మణం అక్కడిచ్చారు వన్ ఫోర్ టెన్ అని ఆ బ్రాహ్మణంలో ఓ వాక్యం ఉన్నది ఆ వాక్యం చూస్తే మనకు సంగతి అర్థం అవుతుంది ఏమనంటే దేవతలకు కూడా బ్రహ్మ విద్య ఎందు అధికారము అని తెలుస్తుంది ఎలాగంటేది తద్యోయో దేవా ప్రత్యబుద్ధ్యత సవ తదభవత్ తథీణాం తథా మనుష్యాణం ఇది ఇప్పుడు బ్రహ్మ అంటే పరమాత్మ ఈ పరమాత్మ ఎక్కడ గలదు నీ నీయందే గలదు నీయందే గలదు తత్వమసి నా ఏ విధముగా ఉన్నది నా ఎందు నేనున్నాను ఇప్పుడు నా ఎందు నేనున్నాను కదా నేను నా ఎందు ఉన్నానో ఉన్నానా నేను నా ఒకడొక హాస్పిటల్లో జాయిన్ చేశారు జాయిన్ చేస్తే వాడు డాక్టర్కి వాడు చేసిన కంప్లైంట్ ఏమిటంటే నేను ఈ మంచం మీద కొడుకుని ఉన్నాను కానీ ఎందుకునో నేను ఈ మంచం మీద కొడుకుని ఉన్నా అక్కడ కుర్చీలో కూర్చున్నట్టుగా నాకు అనిపిస్తోంది అంటాడు సో అలాగేమైనా ఉంటుందా అదేదో సైకలాజికల్ ప్రాబ్లం కాబట్టి నా ఎందు ఎవళ్ళున్నారు నా ఎందు ఎవరున్నారండి నేనున్నానండి ఆ ఇల్లు ఎవరు నేను ఉన్నారు కాదు నేనే కాదు పరమాత్మ కూడా ఉన్నాడు ఇది ఒక కొత్త అంశం కాబట్టి నాయంలో నేనున్నాను పరమాత్మ అయితే ఇప్పుడు నాయ పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి చైతన్యం తెలివి నా స్వరూపం ఏమిటి మళ్ళా తెలివి దేహము కాదుగా దేహము మనస్సు కాదు నా స్వరూపం జ్ఞానము అయితే మరి నేను జ్ఞానమే పరమాత్మ జ్ఞానమైతే నాకు పరమాత్మకి తెలా ఏమిటి వాట్ ఈజ్ ది డిఫరెన్స్ యువకు అండర్స్టాండ్ ది డిఫరెన్స్ కదా వాట్ ఈజ్ ది డిఫరెన్స్ అంటే చూడు పార్లమెంట్లో ఉంటారు ఎంపీ ఉంటాడు ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు పార్లమెంట్లో ఇద్దరు కూడా బెంచీల మీదే కూర్చొని ఉంటారు కానీ ఇద్దరు మెంబర్స్ ఆఫ్ పార్లమెంటే బట్ దీజ్ ద డిఫరెంట్స్ ఎంపీ ఆయన ప్రైమ్ మినిస్టర్ అలాగే ఇక్కడ కూడా నేను ఉన్నాను జీవుడను చేతనుడను ఈశ్వరుడు ఉన్నాడు చేతనుడు కానీ నేను ఎంపీ లాంటివాడిని ఈశ్వరుడు ప్రైమ్ మినిస్టర్ లాంటివాడు అని తేడా ఓకే ఇట్ ఈజ్ గుడ్ బిగినింగ్ ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ కాబట్టి నువ్వేం చేయాలి నీ హృదయంలో ఉన్న ఆ పరమాత్మను ఉపాసించు దాచు భక్తుడు గాయత్రీ జపం ఉంటేదే గాయత్రీ మంత్రం అంటేదే జగత్తునంతనే సృష్టించిన పరమాత్మ నా హృదయంలో ఉన్నాడు నేను ఆ పరమాత్మని ధ్యానిస్తున్నాను అదే కదా గాయత్రీ మంత్రం ఉపాసన చేయి ఉపాసం చేస్తే ఏమిటవుతుంది ఏమవుతుంది ఎంపీకి ఎందుకం మినిస్టర్ ఇప్పుడు ప్రేమ్ మినిస్టర్ అయినవాడు ఎంపీయే ప్రేమ్ మినిస్టర్ అయ్యాడు ఆకాశం నుంచి ఊడిపడలేదు ఎంపీఏ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు కొన్ని కండిషన్స్లో అలాగే ఆ కండిషన్స్ నువ్వు కూడా ఫుల్ఫిల్ చేస్తే నువ్వు కూడా అవ్వచ్చు ఆ బ్రహ్మ అయిపోవచ్చు దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్ ఆ కండిషన్స్ అంటే అమానిత్వం అదంభిత్వం అని నీలో అహంకారం ఉంది అదే ఉన్నదంతా అది లేకుండా చూసుకో ఉన్నదంతా అది లేకుండా చూసుకో అంటే ఏమిటి మీ అండ్ మై అనే ఆ ముడి మీ అండ్ మైన్ దట్ నాట్ అది లేకుండా చూసుకోవచ్చు ఇప్పుడు భార్యాభర్త ఎందుకు దెబ్బలాడుకుంటారు మీ అండ్ మైన్ కారణంగా దెబ్బలాడుకుంటారు తండ్రి కొడుకు ఎందుకు దెబ్బలాడుకుంటారు మీ అండ్ మైన్ కారణంగా దెబ్బలాడుకుంటారు ఎప్పుడూ అంతే ఆఖరికి గురువు శిష్యుడు దెబ్బలాడుకుంటే అది ఎందుకు దెబ్బలాడుకుంటారు మీ అండ్ మైన్ కారణంగా దెబ్బలాడుకుంటారు ఇప్పుడు గురువు శిష్యుడు సమానంగా ఆలోచించక్కర్లా గురువు ఆలోచనలు గురువుకు ఉంటాయి శిష్యుడు ఆలోచనలు శిష్యులు ఉంటాయి దే నీడ్ నాట్ హ్యావ్ ఐడెంటికల్ థాట్ ప్రాసెస్ దె నీడ్ నాట్ హ్యావ్ ఐడెంటికల్ లైఫ్ స్టైల్ ఎందుకంటే బ్రహ్మజ్ఞానులు కూడా ఇద్దరు ఐడెంటికల్గా ఉండక్కర్లేదు కృష్ణో భోగి సుఖ త్యాగి సుకుడు బ్రహ్మజ్ఞాని కృష్ణుడు బ్రహ్మజ్ఞాని ఎలా ఉంటారు ఇద్దరు ఐడెంటికల్గా ఉంటారా ఐడెంటికల్గా ఏం ఉండదు so they need not be identical but uh, it is enough that they don't quarrel with each other quarrel unte I emaina two me and mine undannamata so but this uh, me and mine is what makes you a jeeva that is the uh, malitvam damhitvam me and mine meer me and mine you rise above that you become ishvara అని చెప్తున్నారు అక్కడ అది టాపిక్ చెప్తో ఇప్పుడు మానిత్వం గంభిత్వం అలాంటివి అక్కడ ఇంకో రకంగా చెప్తారు ఉపనిషత్తు అది ఉపనిషత్తు నుంచి వచ్చిందే చెప్తో ఏమన్నారంటే ఈ జ్ఞానమును ఎవడైతే పొందుతాడో ఈ జ్ఞా అంత మీ అండ్ మైండ్ ఇది రాంగ్ అనే జ్ఞానము దాన్ని తొలగించుకున్న నిర్మమో నిరహంకారహ అది జ్ఞానం ఈ జ్ఞానమును ఎవడైతే పొందుతాడో వాడు దేవతలలో ఉంటే దేవతగా ఉంటూనే పరబ్రహ్మ అవుతాడు మనుష్యుల్లో ఉంటే మనుష్యులుగా ఉంటూనే పరబ్రహ్మ అవుతాడు ఋషులుగా ఉంటే చాలామంది ఋషులు ఉంటారు ఎవరిలో విషయాల మీద జ్ఞానాన్ని సంపాదించి ఉంటారు వాళ్ళకు కూడా ఈ ఆత్మా బ్రహ్మాలు తెలియకపోవచ్చు అటువంటి ఋషుల్లో ఎవడైనా ఈ జ్ఞానాన్ని పొందితే వాడు కూడా ఆయన కూడా పరబ్రహ్మ అవుతాడు అని చెప్పారు తత్ తే బ్రహ్మను తత్ తత్ ప్రత్యబుద్ధ్యత తన హృదయంలో ఆత్మరూపంగా ఎవడైతే సాక్షాత్కరించుకుంటాడో వాడు ఎవడైనా సరే యహాయహ ఆ పదం కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఒక యహ కాదు ఎవడు ఎవడైతే దేవతలలో వాడు అదే అయిపోతాడు తద్ అభవత్ స ఏవ తదవత్ వాడే ఆ బ్రహ్మ అంటే ఇక్కడే ఉంటుంది జీవుడు ఇక్కడే ఈశ్వరుడు ఇక్కడే సో మీ మాయను పెట్టుకుంటే నా నేను నాది అన్నారనుకోండి వాడు జీవుడే వాడి అన్నాడు ఈశ్వరుడు కాదు నేను నాది అంటున్నంతసేపు వాడు జీవుడుగానే ఉంటాడు తప్ప ఈశ్వరుడు ప్రసక్తే లేదు నేను నాది అనేది వాడు ఎప్పుడైతే ఛాలెంజ్ చేసేసాడో శుద్ధచేతనుడుగా ఉన్నాడో వాడిని జీవుడుగా చెప్పే హేతువే లేదు అసలు దేర్ ఇస్ టు కాల్ హిమ్ ఏ జీవా కాబట్టి దేవతల్లో ఎవడైనా అహంకారం మమకారాన్ని వదిలిపెడితే వాడు పరమాత్మ అవుతాడు అలాగే మనుష్యుల్లో అలాగే ఋషులలో దీన్ని బట్టి దేవతలకు అధికారం ఉన్నట్టనట్ట ఉందని స్పష్టమవుతోంది ఇంకా తే హోచు హూ హంతతమాత్మానం అన్విచ్చామత్మానమన్విష్య సర్వాంశ్చ లోకానోతి సర్వాంశ్చకామాన్ ఇది ఇది చాలోగ్యం అష్టమాధ్యాయంలో ఉంటుంది ప్రజాపతి ఇంద్ర విరోచన సంవాదము ఇంద్రుడు ఒకే ఎవడో చెప్పారు నారదులో ఎవడో చెప్పారు మాట వలసతి ఏమని ఇంద్రుడు దుఃఖిస్తున్నాడు ఇంద్రుడు ఎప్పుడు దుఃఖిస్తూనే ఉంటాడు ఏవో సమస్యలు ఉంటాయి దుఃఖిస్తూ నారదులు లాంటి మహర్షి కనపడితే ఏమిటండి ఇంద్ర పదవి అయితే దొరికింది కానీ ఈ తలపోట్లు తప్పట్లేదు దీన్ని సెలబ్రిటీ స్టేటస్ ఉంటే డౌన్ సైడ్ ఉంటుందంటారే అలాగా నాకు ఈ ఇబ్బందులు తప్పట్లేదు ఇంద్ర పదవి వచ్చింది అంటే చూడు పదవిని బట్టి శోకం పోదాయా మరి ఎలా పోతుంది శోకం ధనం ఉంటే పోతుంది నాకు ధనం ఆయనకి బోడంత ధైర్యం ధనం ఇది ఐశ్వర్యే ఇది అనే ధాతువుకి ఇది ఇదిత్తి చేశారు ఇదిత్తి చేస్తే ఏమవుతుంది నువ్వు వస్తుంది అప్పుడు ఇందయింది ఇంకొక రేప పక్కన పెట్టి ఇంద్రుడు అవుతుంది సో అది ఇంద్రుడి పదం అలా వచ్చేది ఇది ఐశ్వర్యం ఉన్నదంతా ఐశ్వర్యమే ఇంద్రుడు అంటే ఐశ్వర్యం గలవాడు ఆయనకున్నంత ఐశ్వర్యం ఇంకెవరికి వెళ్ళదు దేవేంద్రుడు ఐశ్వర్యం ఉండి దుఃఖం పోలేదు పదవి దేవ దేవలోకానికి అధ్యక్ష పదవి దుఃఖం పోలేదు ఈ దుఃఖం ఎలా పోతుంది దుఃఖం అంటే ఇన్సెక్యూరిటీ అంటే వాడికి మనస్సులో ఆల్ ఈజ్ వెల్ అనే ఫీలింగ్ ఎన్నడూ ఉండదు అప్పుడప్పుడు ఉంటుంది నిద్రపోయినప్పుడు ఆల్ ఈజ్ వెల్ అనే ఫీలింగ్ ఉంటుంది అప్పుడప్పుడు ధ్యానం చేసినప్పుడు కూడా ఆల్ ఈజ్ వెల్ అనే ఫీలింగ్ ఉంటుంది ది అపోజిట్ ఉండదు సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనే ఫీలింగ్ ఉండదు బట్ మోస్ట్లీ అధ్యతమైన సంసారాలు కూడా కొన్ని క్షణాల్లో ముక్తులుగానే ఉంటారు కానీ మళ్ళీ సంసారంలోకి పడిపోతూ ఉంటారు సో మోస్ట్లీ ఎలా ఉంటుంది అంతా బాగానే ఉందా బాగానే ఉందనుకోండి అంటాడు అంటే అన్సాటిస్ఫాక్టరీ అన్సాటిస్ఫాక్టరీనెస్ ఉంటుంది ఏ జనరల్ సెన్స్ ఆఫ్ అన్సాటిస్ఫాక్టరీనెస్ ఉంటుంది మీరు ఎవరికొద్దనా మాట్లాడండి ఏ జనరల్ సెన్స్ ఆఫ్ అన్హ్యాపీనెస్ జనరల్ సెన్స్ పర్టికులర్గా అన్హ్యాపీ అండి ఇప్పుడు హాస్పిటల్లో మా డాక్టర్ డాక్టర్ విజిట్ కోసం వెయిట్ చేసుకున్న పేషెంట్ ఉన్నాడు కానీ హీ విల్ బీ అన్హ్యాపీ ఎనీవే హీవిల్ బీ అన్హ్యాపీ లేకపోతే డబ్బు పోగొట్టుకుని ఉన్నాడు అనుకోండి హీవిల్ బీ అన్హ్యాపీ అయితే పరీక్ష ఫెయిల్ అయ్యి కుర్రాడు పరీక్ష ఫెయిల్ అయ్యాడు హీవిల్ బీ అన్హ్యాపీ వాళ్ళు అన్హాపీగానే ఉంటారు వాళ్ళ గురించి నేను అంటాలా అన్నీ ఉండి పర్టికులర్గా ఇబ్బంది ఏమీ లేదు వాడి వాడిని మీరు టచ్ చేస్తే అక్కడ అన్హ్యాపీనెస్ ఉంటుంది ఏ జనరల్ సెన్స్ ఆఫ్ అన్హ్యాపీనెస్ ఏ జనరల్ సెన్స్ ఆఫ్ అన్సాటిస్ఫాక్టరీనెస్ ఉంటుంది ఏదో సంథింగ్ మిస్సింగ్ అని అండ్ ఇన్సెక్యూరిటీ ఉంటుంది అంటే ఉన్నవన్నీ ఉంటాయో పోతాయో అని ఉంటుంది అంటే అర్థమేంటి హీజ్ సైకలాజికల్లీ డిపెండింగ్ అపాన్ ది సిస్టమ్స్ అలా ఎరౌండ్ పెట్టుకున్న సిస్టమ్స్ మీరు వీటి సైకలాజికల్గా డిపెండ్ అయి ఉంటాడు ఎప్పుడైతే మీరు సిస్టమ్ మీద సైకలాజికల్గా డిపెండ్ అయ్యారో అది పోతుందేమో అంటే ఏమవుతుంది స్విస్ బ్యాంకులో డబ్బు దచ్చుకున్న వాడికి ఎలా ఉంటుంది ఆ సిట్టు పనిచేస్తుంటే అక్కడ ఆటన్ బ్యాం ఆ సిట్ వాళ్ళు ఎంతవరకు పనిచేస్తుంది స్విస్ బ్యాంక్ వాళ్ళు అన్నారా లిస్ట్ అంతా ఇచ్చేస్తాం మీరు అడిగితే ఇచ్చేస్తాం అన్నమాట అమ్మో అంత పని చేసేస్తారా వాళ్ళు మనం డబ్బులు వేసినప్పుడు అలా చెప్పలేదే వాళ్ళు అని మీరు ఇక్కడ బెంగ ఇన్సెక్యూరిటీ ఏమండి కాబట్టి ప్రతి ఇన్సెక్యూరిటీ ఉంటుంది బికాజ్ వై వైపుట్ మనీ ఇన్ స్విచ్ అసలు వై వేపుట్ ఎందుకు అంత తెలివి తక్కువ పని చేయాల్సిన అవసరం వచ్చింది అంటే మీరు స్విట్జర్లాండ్లో జాయిన్ చేసుకుంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని డబ్బులు దాంట్లో వేసుకుంటారు అది పద్ధతి అప్పుడప్పుడు ఇండియాకు వస్తారు మన వాళ్ళు చాలామంది ఉన్నారు స్విట్జర్లాండ్లో నన్ను ఎప్పుడో ఇన్వైట్ చేశారు నాకు కుదరకనే వేయలేదు చాలామంది ఉన్నారు వాళ్ళు చక్కగా స్విస్ బ్యాంకులో అకౌంట్ ఉంటుంది డబ్బులు దాచుకుంటారు దాంట్లో తప్పేం లేదు ఇక్కడ ఉన్నవాడికి ఇంకెక్కడా అసలు చోట్లేనట్టుగా హెచ్డిఎఫ్సీలోనో ఎక్కడో వేసుకోవచ్చు కదా స్విస్ బ్యాంకులో వేయడం ఎందుకు అంటే వాడు ఎంత డీప్లీ ఇన్సెక్యూర్ చూడండి వాళ్ళు అంటే వాడికి ఆ కంఫర్ట్ లెవెల్ రావాలంటే స్విస్ బ్యాంకులో కొంత డబ్బు ఉంటే కంఫర్ట్ లెవెల్ రాదనమాట అంత ఇన్సెక్యూర్ అయిపోయాడనమాట జీవితంలో ఎంత తెలివి తక్కువదనవసారా ఎనీ ఈ విధంగా సైకలాజికల్గా డిపెండ్ అయిన వాడు వాడు ఎప్పుడు అన్హ్యాపీగానే ఉంటాడు ఇంద్రుడు అదే పరిస్థితిని కలిగి ఉన్నాడు అప్పుడు ఆ మహర్షి చెప్పాడు నేను విన్న మాట చెప్తున్నాను నీకు నేను విన్నది ఏమనంటే తరతి శోక మాత్మవి చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అది అమేజింగ్ సెక్షన్ అంటే అది అసగ్గ బుద్ధుడు ఇదే మాట చెప్పాడండి బుద్ధుడు ఎగ్జాక్ట్లీ ది సేమ్ థింగ్ చెప్పాడు మీకు జీవితంలో దుఃఖం నుంచి బయటపడే ఒకే ఒక ఉపాయము గలదు అదేమిటంటే మీరు బీ అవేర్ఫుల్ మీరు అవేర్నెస్ యొక్క డెప్త్ని మీరు పెంచుకోండి బీ గో డీప్ ఇన్ టు ఇట్ బీ సో థింకింగ్ థింకింగ్ అండ్ కాన్సెప్చువలైజింగ్ ఆ ఫ్యాకల్టీని కొంచెం పక్కన పెట్టి బీయింగ్ అవేర్ అనే ఫ్యాకల్టీని మీరు ఇంప్రూవ్ చేసుకోండి మీకు ఎప్పుడై మీరు థింక్ చేసి ప్రాజెక్షన్స్ చేస్తూ ఉంటే అలాగా ఆలోచించి క్యాల్కులేషన్స్ చేస్తూ ఆలోచిస్తూ ఎదుటివాడి గురించి ఆలోచిస్తూ ఆ మీరు థింకింగ్ పరిధిలో అట్టి మీకు రిలేషన్లో ఎప్పుడు టెన్షన్స్ వాళ్ళు ఉండి తీరుతాయి అలా చేయొద్దు మీరు మీరేం చేస్తారంటే ఆ రిలేషన్ని యూ వాచ్ ఇట్ బీ అవేర్ ఆఫ్ ఇట్ బి అవేర్ ఆఫ్ ది అదర్ పర్సన్ బి అవేర్ ఆఫ్ ది అదర్ పర్సన్స్ బిహేవియర్ డోంట్ ట్రై టు జడ్జ్ ది బిహేవియర్ జస్ట్ బి అవేర్ అలాగే మీరు ఎవేర్ ఉన్నప్పుడు దట్ అవేర్నెస్ లీడ్స్ టు అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ లీడ్స్ టు లవ్ లవ్ లీడ్స్ టు రైట్ యాక్షన్ And in the process you are out of the bondage of samsara. Yourselves are unable to keep you? Because that It is the awareness that that is the awareness because of the freedom aware of awareness as the atmosphere is the awareness of our friends. Now that within us, if we are have two dimensions in the physical difference, one sees physical. For example, if you put them into the bag or boys, this is piece. This is another one wearing clothes. తర్వాత దేహాన్ని గురించి ఆరోగ్యం అనారోగ్యం అది మనకి బాగా గట్టిగా ఫోకస్గానే ఉంటుంది అది తర్వాత మనస్సు కూడా మనకి బాగా అనుభవానికి వస్తూ ఉంటుంది ఉల్లాసంగా ఉంది దుఃఖంగా ఉంది సుఖము దుఃఖం ఇదంతా మనకు అనుభవానికి వస్తూ ఈ రెండింటికి పైన ఇంకొక డైమెన్షన్ ఉంది అదేవంతా కేవలము ఋషులకు మహాత్ములకు మునులకు మాత్రమే అనుభవానికి వస్తుంది మనకి రాదు అని మీరు అనుకుంటే మీరు చాలా పెద్ద పొరపాటు చేస్తున్నారు అది మీలో ఉంది ఎక్కడుంది ఎక్కడుంది మీలో ఉంది ఎప్పుడుంది ఇప్పుడుంది నా వేరీ ద డైమెన్షన్ ఇన్ యూ మీరు చేయాల్సింది ఏమిటంటే యూ వాచ్ యువర్ బాడీ ఆల్రెడీ యూ ఆర్ ఇన్ దట్ డైమెన్షన్ యూ వాచ్ యువర్ మైండ్ ఆల్రెడీ యు ఆర్ ఇన్ దట్ డైమెన్షన్ థింకింగ్ని సైలెన్స్ తోటి రిప్లేస్ చేయండి ఇన్ ది ఆఫ్ థింకింగ్ యూ డెవలప్ సైలెన్స్ బీ సైలెంట్ బీ సైలెంట్ ఇన్వర్ట్లీ బీ సైలెంట్ యు ఆర్ ఇన్ దట్ డైమెన్షన్ కాబట్టి ఆ డైమెన్షను అది ఉంది అని గుర్తుపట్టడం దాని ఎందు నిలిచి ఉండడం అది దీన్ని ఆత్మవిత్ అంటారు ఆత్మస్వరూపమును తెలియట వెరీ ప్రాక్టికల్ మీరు ఆత్మనిష్ఠులుగా ఉండండి బీ ఇన్ దట్ అవేర్నెస్ డైమెన్షన్ డోంట్ బీ ఇన్ ది డైమెన్షన్ ఆఫ్ థింకింగ్ కాన్స్టెంట్ థింకింగ్ మంచిది కాదు ఏముంది థింక్ చేయడానికి అదే పనిగా కాన్స్టెంట్ థింకింగ్ అండ్ we concern about the body they are bad so shobhane illo kabate i awareful ga undali meeru that is the atma bit you, you believe me it will show you the way it will open you the door out of sorrow meeru sorrow nundi bayat padu tarati shokam atma bit emana sorrow nundi bayat padipodatar ante appudu em avutundi that is not important దాటి ఇది నాట్ ఇంపార్టెంట్ ఏమీ అవ్వక్కర్లా ఆత్మస్వరూపానికి ఏమీ అవ్వక్కర్లా అంటే మాకు స్వర్గం దొరుకుతుంది అంటే ఇది వారి ప్రాబ్లం సారో నుంచి బయటపడి స్వర్గానికి స్వర్గానికి వెళ్ళక్కర్లా సారో నుంచి బయటపడి నీ ఆత్మస్వరూపుడుగా ఉంటే అదే స్వర్గము ఆత్మా యశాన్వోయం ఆత్మాయని లోక ఈ ఆత్మే మాకు స్వర్గలోకము ఇదే బ్రహ్మలోకము అన్నిలో విష్ణులోకము కూడా ఇదే వైకుంఠం అంటే ఇదే కైలాసం అంటే ఇదే అయిపోయింది అంతే మీరు శోకం నుంచి బయటపడితే సరిపడుతుంది ఇంకో లోకానికి ఏం వెళ్ళక్కర్లేదు ఉన్నదోటి ఉంటారంతే కాబట్టి ఈ మాట చెప్పాడు ఆయన తరతి శోక మాట ఇంద్రుడు సభ చేశాడు సభ చేసి దేవతలందరినీ కూర్చోబెట్టి ఇలా చెప్పాడు ఆయన నాకు దీని మీద మీ అభిప్రాయం అడిగాడు అడిగితే వాళ్ళు అంటారు తేహోచుహు వాళ్ళందరూ అంటారు హంత అరే సో తమ ఆత్మానం అన్విచ్చామహ అయితే మనం ఇంకెందుకు ఆలస్యం చేయడం ఆత్మను మనం అన్వేషిద్దాము అన్వేషించాలి తదు అన్వేషతం దాన్ని అన్వేషించాలి అన్వేషించుటాన అన్విచ్చామహన్నా ఒకటే ఇషు గమి యమాంఛ సో ఇషు ఇష్యే ఇ కాబట్టి అన్వేషించాలి అన్విచ్చామ దాన్ని మనం అన్వేషిద్దాము ఎందుకంటే యమ్ ఆత్మానం అన్విష్య ఏ ఆత్మను అన్వేషిస్తే సర్వాంశ్య లోకాన్ ఆత్మోతి మీరు యజ్ఞం అగ్నిష్మం చేస్తే స్వర్గలోకం దొరుకుతుంది కానీ తపోలోకం జనలోకం సత్యలోకం అవన్నీ మీకు దూరంగానే ఉంటాయి ఏమండి యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి స్వర్గలోకం అయితే దొరికింది కానీ భూలోకం అయితే మిస్ పూజ స్వామీజీ అన్నారు స్వర్గానికి వెళ్తాడు కానీ క్రికెట్ మ్యాచ్ చూసి భాగ్యం ఉండదు వాడికి అక్కడ కరెక్టే కదా మరి భూలోకం మిస్ అయి కూర్చుంటాడు వేరే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని వీడికి వచ్చేస్తాయి అన్నారు అంటే అన్ని లోకాలు వీడియో ఉంటాయి తర్వాత లక్ష్మీ పూజ చేశారని కొన్ని సంపద వస్తుంది సరస్వతి పూజ చేస్తే చదువు వస్తుంది మరో దేవతను పూజిస్తే విజయం లభిస్తుంది కానీ అన్ని కోరికలు సీరి పూజనే ఉందేమో అని చెప్పండి నాకు ఏమీ అలాంటిది లేదు అన్ని కోరికలు తీరిపోవాలి యుగపత్ ఒకేసారి తీరిపోవాలి ఇన్ వన్ షాట్ అన్ని కోరికలు తీరిపోవాలి అలాంటిది ఏమైనా సో అదే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో నిహితం గుహాయాం ప్రమే వ్యోమం సోష్ సర్వాన్ కామాన్ సహ వాడు అన్ని కామనలను పొందును ఎలాగా సహ అంటే యోగపత్ భాష్యకారులు సో ఒక్క షాట్లో అన్ని కామనలు తీరిపోతాయి అంటే అర్ధరెడ్డి ఒకడు నీళ్ల కోసం వెతుక్కుంటుంటే వాడికి నీళ్ల సముద్రాన్ని అందజేశారు ఈ నీళ్ల సముద్రం తీసుకోవా ఇప్పుడు వాడు నే ఆ నేల సముద్రంతో ఏం చేయాలి ఏదైనా చేయొచ్చు నీళ్లు తాగొచ్చు బట్టలు ఉప్పుకోవచ్చు స్నానం చేయొచ్చు స్విమ్మింగ్ చేయొచ్చు నావిగేషన్ చేయొచ్చు షిప్పులు నడిపించవచ్చు ఏదైనా చేయొచ్చు ఎయితే ఇంటే సో దాని అర్థం సర్వాన్ కామాన్ సకల కామనలను పొందును అంటే ఏంటి దాని అర్థం ఏంటంటే ఈ లోకం కోసం ఈ కర్మ ఆ కామన కోసం ఆ ఉపాసన ఈ పిచ్చి నుంచి బయటపడిపోతాడు అని చెప్పారు అని దేవతలు అనుకున్నారు దీన్ని బట్టి మనకేం తెలిసిందండి దేవతలకు కూడా ఆత్మాన్వేషణ ఎందు అధికారము గలదు అని తెలిసింది ఎందుకని అర్థత్వము గలదు వాళ్ళకి మేము తెలుసుకోవాలి అనే తీవ్రమైన జిజ్ఞాస కలదు అప్పుడు ఫైనల్గా ఏం చేస్తారంటే వాళ్ళు ఇంద్రుణ్ణి పంపిస్తారు ఇప్పుడు మన వెళ్ళడం అంటే కుదరదు ఇంద్రుణ్ణి ప్రతినిధిగా చేసి మా అందరిలోకి బుద్ధిమంతుడు నువ్వు నువ్వు ఆత్మజ్ఞానానికి నువ్వు ప్రయత్నం చేయి నీ తరఫున ఇక్కడ డిప్యూటీ ఇవ్వడం ఉంటాడు మేము వీ విల్ వెయిట్ ఫర్ యూ అని ఇంద్రుల్ని పంపిస్తాను అప్పుడు ఇంద్రుడు కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్తాడు ఇంద్రోహవై దేవానా అభిప్రమం రాజా దేవతలు ఇంద్రుణ్ణే ఎన్నుకుంటారు వాళ్ళ ప్రతినిధిగా అప్పుడు ఆయన ఆ ప్రజాపతి దగ్గరికి వెళ్తాడు అభిప్రవం రాజ ఎలా వెళ్తాడంటే ప్రవరజనం అంటే కైండ్ ఆఫ్ టెంపరీ సన్యాసం అంటే భోగ సాధనాలు అన్నీ పక్కన పెట్టేసి నౌకర్లు చాకర్లు ఇంకవే ఉండవు ఒక్కడు నడిచిపోతాడు అలాగే వెళ్ళాల్సి ఉంటుంది తర్వాత విరోచనోసురాణం ఇత్యాదిచ ఇదే వార్త అసురులకి తెలుస్తుంది వాళ్ళకు న్యూస్ వస్తుంది ఈ మధ్యన ఇంద్రుడు దేవతలో ఏదో సభ ఏదో పెట్టుకుని ఒక టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేశారట అని ఏమిటి ఆ టాపిక్ అయినా వాళ్ళు ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తే వాళ్ళకు కూడా తరతి శోకం ఆత్మజు అనే మాట తెలుస్తుంది తెలిస్తే వాళ్ళు అంటారు కాబట్టి శోకాన్ని ధరించటం దేవతలకైనా మనకు అక్కర్లేదా ఏమి మనకే కావాలి మనకి అన్నీ ఉన్నాయి కానీ శోకం నుంచి మనకి విముక్తి లేదు కాబట్టి మనం కూడా ఆత్మను అన్వేషిద్దాము అని నిశ్చయించుకుంటారు వాళ్ళలో విరోచన విశేషం రోచతే అధికముగా ప్రకాశించువాడు అని ఆపదానికి అర్థం సో అధిక ఆ విరోచనల్ని వాళ్ళు ఎన్నుకుంటారు మీరు మా తరఫున ఆత్మవిద్యని తెలుసుకుని వచ్చి మీరు మాకు బోధించండి అలా తెలుసుకుంటారు సో అప్పుడు పంపిస్తారు ఆయన వాళ్ళని ఆయన్ని పంపిస్తారు సో దీన్ని ఏం తెలిసింది దేవతలకు అధికారం ఉందా అని చర్చ అక్కర్లేదు దేవతలకు ఎలాగో అధికారము గలదు దేవతలకు మాత్రమే కాదు అసూరులకు కూడా గలరు ప్రతివాడికే అధికారం ఉంటుందండి ప్రతివాడు ఆత్మస్వరూపుడే కదా శోకం నుంచి ఎవడికి బయటపడక్కర్లేదు చెప్పండి శోకం నుంచి బయటపడక్కర్లేని వాడు ఎవడైనా ఉన్నాడా అందరూ శోకం నుంచి బయటపడాల్సిన వారే స్మార్తమీ గంధం వయాజ్ఞవల్చ్య సంవాదాది ఇది అంటే శృతి అయింది యుక్తి చెప్పారు శృతి చెప్పారు ఇప్పుడు స్మృతి చెప్తున్నారు స్మృతిలో దృష్టాంతం ఏముందంటే ఓ గంధర్వుడు ఉంటాడు గంధర్వుడు అంటే అర్థం బ్రహ్మరాక్షసులను కూడా ఉండొచ్చు అలాంటి అర్థం కూడా ఉంది గంధర్వుడు ఒకడు ఉంటాడు ఆ గంధర్వుడు అంటే గంధర్వుడు తీసుకోండి ఓ గంధర్వుడు ఉంటాడు ఉంటే వాడు ఎక్కడో విన్నాడు ఏమని అత్ర బ్రహ్మ అమృతం అని విన్నాడు అత్ర అంటే ఈ దేహేంద్రియముల ఎందు బ్రహ్మ గలదు ఎటువంటి బ్రహ్మ అమృతం బ్రహ్మ అంటే దిమోర్టల్ ఇన్ ఇమోర్టల్ బాడీ అని విన్నాడు మనకి అర్థం కాలేదు ఇదేంటి మోర్టల్ బాడీలో ఇమోర్టల్ ఎలా ఉంది ఇప్పుడు దీనికి ఒక ప్రశ్న వేస్తారు కుండలో నూనె పెట్టుకుంటారు ఆ కుండ పగిలిపోతే నూనె ఏమవుతుంది చల్లా చెందిరైపోతుంది అంతేగాని కుండ పగిలిపోయినా నూనె నూనెలాగానే ఉండదు కదా అలాగే ఇది మోర్టల్ బాడీ దీన్ని తీసుకెళ్ళి కాల్చేస్తే దీని లోపల ఉన్నది ఏమవుతుంది అది కాలిపోతుంది ఇది మోర్టల్ అయితే దీంట్లో విమోర్టల్ ఎక్కడి నుంచి వచ్చింది ఒకవేళ ఉంటే అది ఏది అని సందేహం వచ్చింది అతనికి ప్రశ్నించాడు ఇది మహాభారతం మోక్షధర్మ పర్వంలో ఉంది అప్పుడు ఆ యాజ్ఞవల్క్య మహర్షి అతనికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తాడు కాబట్టి గంధర్వలకు కూడా బ్రహ్మజ్ఞానమునందు అధికారము గలదు అని స్మృతిని బట్టి తెలిసినది